hare he o oh. శంకరాచార్యం కేశవం బాధారయణం సూత్ర వందే భగవంతోన ఈశ్వర గురురాత్తి మూర్తిభేదవిభాగిని గురు వ్యోమవ్యాప్తదేహాయ దక్షిణామూర్త శ్రీశంకరానందోరుపాదాంబుజన్మే సవిలాసమహామోహ గ్రాహగ్రాసైకర్మే గుహాహితం బ్రహ్మ ఎత్త పంచకొవికత బోద్ధుం శక్యం తత్కొోష పంచకం ప్రవిచ్యూర్ణమల పౌర్ణమిళం పౌర్ణత్ పౌర్ణముల పౌర్ణ్య పౌర్ణమాయ పూర్ణమేవాశిష్యం శా తి తి ఓం శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చే విరచితమైన శ్రీ వేదాంత పంచదశీ మూడవ ప్రకరణాన్ని ప్రారంభిస్తున్నాడు గ్రంథకర్త ఓం శ్రీ పంచదశి అత పంచకోశ వివేక చాలా మహత్తరమైనటువంటి ప్రకరణము మూర్తి లహాన్ కీర్తి మహాన్ అని మరాఠిలో ఉన్నట్టు గ్రంథం యొక్క కాయం చాలా చిన్నది కేవలం నలభై శ్లోకాలు మాత్రమే ఉన్నాయి శరీరం చిన్న ఉన్నది గ్రంథంది కాని అద్భుతమైనటువంటి ఉపదేశం ముమోందరికీ మందాధికారికి మధ్యమాధికారికి ఉత్తమాధికారి అందరి ముమోలకు ఉపయోగపడేటువంటి ప్రకరణం ఇది చాలా మహత్తరమైనటువంటి ప్రకరణము ఈ శ్లోకాలు కంఠస్థం చేసుకోవాలి ఈ పంచకోశ వివేకా ఒక్కొక్క కోశాన్ని అనాత్మ అని అనుమాన ప్రయోగం చూపెడతాడు శ్రీ రామకృష్ణ వారు మహత్తరమైనటువంటి అనుమాన ప్రయోగాలు ఆ అనుమాన ప్రయోగాలు గుర్తుంటే చాలు పంచకోశ వివేకం అయిపోతుంది అందుకని చాలా ఉత్కృష్టమైనటువంటి ప్రకరణం అవుతుంది ఇది పెద్దతో చక్కగా శ్రవణం చేసి మరణ నిధ్యాసం చేసి చక్కగా స్వరూపాన్ని తెలుసుకోండి ఈ ప్రకరణానికి ఆధారభూతము తైతరీయ ఉపనిషత్తు తైతర ఉపనిషత్తులో వ్యోవేద నిహితం గుహాయా పరమే వ్యోమన్ అని ప్రమాణం ఉంది ఆ ప్రమాణాన్ని ఆధారంగా చేసుకొని అక్కడ గుహ శబ్దం అని వచ్చింది అంటే పంచకోశాలు అని అర్థం ఆత్మను పంచకోశాల నుండి వివేచనం చేసిన పంచకోశాల నుండి ఆత్మని వివేకం చేసిన ఎట్లయినా ఒకటి మొత్తం మీద వివేకం చేయాలి చేసినట్లయితే మన స్వరూపం యథాతథంగా అనుభవ గోచరం అవుతుంది ఆ గ్రంథాన్ని ఆరంభం చేస్తూ మరి గ్రంథారంభంలో మంగళం అనేది తప్పకుండా చెయ్యాలి నిర్విఘ్న మంగళమాచరేత్ మంగళాది అని మంగళ మధ్యాన్ని మంగళ పతంజలి భగవాన్ మహాభాషకారులు కూడా చెప్పి ఉన్నారు మరి మన పూర్వీకులు అందరూ కూడా గ్రంథారంభంలో మంగళాచరణం చేస్తూ వస్తూ ఉన్నారు యోగ గాని రామాయణం గాని భాగవతం గాని భారతం గాని ఏదైనా గ్రంథం ఆరంభించినప్పుడు మన పూర్వీకులు ఏం చేశారు మంగళాచరణం చేశారు ఇది పరిపాటి అందుకని ఈ సంప్రదాయాన్ని అనుసరించి తప్పకుండా చెయ్యాలి ఆ మంగళాచరణంలోనే అనుబంధ చతుష్ట చూపెట్టాలి సంబంధాధికారి విషయ ప్రయోజనం వినానుబంధం గ్రంథాదం మంగళం నైవశతే సంబంధము అధికారి విషయము ప్రయోజనం అనేటువంటి ఈ నాలుగేటికి అనుబంధ చతుష్టం అంటారు ఇవి గనక చెప్పకపోతే మంగళమే రాణించదు అంటాడు ఆ గ్రంథమే రాణించదు ఎందుకంటే ఆ అనుబంధ చతుష్టం చెబితేనే గాని ప్రేక్షావత పురుషుడు అంటే వివేకి అయినటువంటి శ్రోతా పురుషుడు ఈ గ్రంథానికి నాకు ఏం సంబంధం ఈ గ్రంథం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి ఈ గ్రంథంలో ప్రతిపాద్య విషయం ఏమిటి మరి ఈ గ్రంథాన్ని అధ్యయనం చేసే అధికారం నాకు ఉందా లేదా అని బాగా విచారించి తనకు అనుకూలం అనిపించినప్పుడు గ్రంథాన్ని అధ్యయనం చేయడానికి ప్రవృత్తుడవుతాడు గ్రంథ ప్రవృత్తి ప్రయోజక జ్ఞాన విషయత్వం అనుబంధత్వం అని అనుబంధం యొక్క లక్షణం చేయబడింది అందువల్ల మంగళం చేయాలే ఇది శిష్టాచార సంప్రదాయం ఉంది మరి మంగళంలోనే అనుబంధ చతుడ చూపెట్టాలి ఇది కూడా గ్రంథకర్తకు కర్తవ్యం ఉంటుంది ఇవన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని శ్రీ విద్యారేణ గురుదేవులు మంగళ శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు చదవండి గుహాహితం బ్రహ్మకోశ వివేకత బోధం సత్యం తో కోశ పంచకం ప్రవితే గుహాహితం బ్రహ్మ ఆ గుహ శబ్ద వాచ్యమైనటువంటి పంచకోశాలు వివేచన చేసినట్లయితే బోధం శక్యం బ్రహ్మ బ్రహ్మను తెలుసుకోవడానికి శక్త్యవుతుంది సాధ్యమవుతుంది తత ఈ కారణం వల్ల కోశ పంచకం ప్రవీచతే చేయబడుతుంది అని ప్రతిజ్ఞాపూర్వకంగా గ్రంథకర్త మంగళాచరణాన్ని చేస్తూ అందులోనే అనుబంధ చూస్తాయని కూడా చెప్పినాడు బ్రహ్మ అనే శబ్ద ప్రయోగం ఉన్నది కదా ఇందులో ఆ బ్రహ్మ అంటే ఆ బ్రహ్మం యొక్క స్మరణ ఏదైతే ఉందో అదే మంగళమైపోయింది బ్రహ్మ ఎప్పుడైతే బ్రహ్మను స్మరించాడో అది మంగళమైపోయింది ఎందుకు యొక్క స్మరణమే మంగళం అంతకంటే మంగళమే ఉన్నది మంగళానసే మంగళం మంగళాలకే మంగళ స్వరూపుడు పరమాత్మ ఎప్పుడైతే బ్రహ్మను స్మరించాడో మంగళం చేసినట్లు అయిపోయింది మరి కోశ పంచకం ప్రవిచ్చతే అనంటూ ప్రతిజ్ఞ కూడా చేస్తున్నాడు పంచకోశ వివేకం అనేటి గ్రంథాన్ని ఆరంభిస్తున్నాం అంటూ ప్రతిజ్ఞ కూడా చేశాడు గ్రంథకర్త మరియు బ్రహ్మ శబ్దం చేత పరమాత్మను స్మరించి మంగళాచరణ కూడా చేస్తున్నాడు మరి అనుబంధ చతుడ చూపెట్టాడు సకల ఉపనిషత్తులకు ప్రతిపాద్య విషయం ఏది పరబ్రహ్మ వస్తువు అందుకని బ్రహ్మ అనే శబ్దంతో విషయం చెప్పినట్లు ప్రతిపాద్య విషయము చెప్పినట్లయింది మరి అజ్ఞాత బ్రహ్మ విషయం జ్ఞాతం బ్రహ్మ ప్రయోజనం అని చెప్పిన ప్రకారంగా అజ్ఞాత కాలంలో ఏ బ్రహ్మం ప్రతిపాద్య విషయముగా ఉన్నదో జ్ఞాతమైన తర్వాత అదే ప్రయోజనం ఆ బ్రహ్మమే ప్రయోజనం మళ్ళెవరో లేదు ప్రయోజనం అంటే ఇంక వేరే లేదు బ్రహ్మం కంటే వ్యతిరేకంగా మోక్షము అది ఇది ఏం చెప్పినా గానీ ఆ మోక్షం బ్రహ్మం కంటే భిన్నంగా ఎందుకు సకల దుఃఖాల యొక్క నివృత్తి పరమానంద ప్రాప్తి ఎక్కడ ఉంది చెప్పండి బ్రహ్మందే ఉన్నది బ్రహ్మమే సకల దుఃఖాల యొక్క రహితుడు ఉన్నాడు పరమాణుల స్వరూపుడు ఉన్నాడు కాబట్టి మోక్షం అంటే బ్రహ్మం అంటే వేరు కాదు అందుకని బ్రహ్మ శబ్దం చేత విషయం చెప్పినట్లయింది ప్రయోజనం కూడా చెప్పినట్లయింది ప్రయోజన ప్రాప్తి కాము అధికారి ఆ ప్రయోజనాన్ని కోరినటువంటి వాడు అధికారి పురుషుడు ఉంటాడు ఇక అధికారికి ప్రయోజనానికి గ్రంథానికి అధికారికి గ్రంథానికి విషయానికి యథాయోగ్యంగా సంబంధాలు కూడా ఊహించుకోవాలి ఈ విధంగా సంబంధము అధికారి విషయము ప్రయోజనం అనుబంధం కూడా మంగళ శ్లోకంలో గ్రంథకర్త సూచించున్నాడు ఇప్పుడు హిందీ భాషలో అనువాదం చేసినటువంటి శ్రీ పండిత్ పీతాంబర్జీ వారి యొక్క మంగళాచరణం చూడండి ఓం శ్రీ పంచదశి అత పంచకోశ వివేకా వ్యాఖ్య భాషాకర్త మంగళాచరణము శ్రీమత్ సర్వ గురోన్న పంచదశ పంచకోశ వివేకశ గురువేతత్వ ప్రకాశిక శ్రీమత్ సర్వ గురు శ్రీమత్ అంటే బ్రహ్మ విద్యారూప ఐశ్వర్యము కలిగినటువంటి సర్వ గురువు సకల గురువులను ఆ సర్వ అనే శబ్దానికి మనం మొదటి ప్రకరణంలోనే తెలుసుకుంటూ వచ్చాం నారాయణం పద్మ భువం వశిష్టం శక్తించ తత్పత్ర పరాశంచ వ్యాసం సుఖం గౌడ పదం చెప్పిన ప్రకారంగా మన గురు సంప్రదాయానికి సంబంధించిన సకల గురువులను కూడా నమస్కరించినట్లయింది లేదా ఇక్కడ వేదాంత పంచదశకి ఇద్దరు గ్రంథకర్తలు ఉన్నారు శ్రీ భారతీ తీర్థులు మరియు శ్రీ విద్యారణ్య గురుదేవులు సర్వగురు అని చెప్పడం చేత ఇద్దరిని కూడా నమస్కరించినట్లయింది లేదా శ్రీ పండిత్ పీతాంబర్జీ వారి యొక్క స్వ ఎవరెవరైతే ఉన్నారో శ్రీరామ గురువులు చెప్పుకుంటూ వచ్చాడు కదా మొట్టమొదటి వాళ్ళందరి కూడా నమస్కారం చేసినట్లయింది అందుకని సర్వ అన్నప్పుడు ఇంక ఎవరిని మిగిల్చలే అందరి గురువులకు నమస్కారము అని నమస్కరిస్తూ పంచదశ నృభాషయ ఈ పంచదశకి నర భాషలో అంటే ఈ ప్రకృత భాష ఉన్నదో ఈ హిందీ భాష ఈ భాషలో పంచదశకి పంచకోశ వివేకము అనబడునటువంటి ఈ మూడవ ప్రకరణానికి తత్వ అనే పేరుతో నేను వ్యాఖ్యానం రాస్తున్నాను అన్నాడు సకల గురువులకు నమస్కారం చేసి పంచదశలోని ఈ పంచకోశ వివేకం అనబడు మూడవ తత్వప్రకాశిక అనేటువంటి టీకా నుంచి రాస్తున్నాను అని మంగళాచరణం చేస్తున్నాడు శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు ఇక సంస్కృత టీకాకారు శ్రీ రామకృష్ణుల వారు కూడా మంగళాచరణ చేస్తున్నాడు నత్వాతీ తీర్థ విద్యారణ్య ముని పంచకోశ వివేకస్ గురువే వ్యాఖ్యాం సమాసత శ్రీ భారతీ తీర్థ విద్యారణ్య మునిశ్వరు శ్రీ భారతీ తీర్థుల వారికి మరి విద్యారణ్య గురుదేవులకు ఇద్దరికి కూడా నత్వా నమస్కరించి పంచకోశ వివేక పంచకోశ వివేకం ఈ మూడవ ప్రకరణమునకు సమాసత వ్యాఖ్యాం కురువే సంక్షేపంగా వ్యాఖ్యానము చేస్తున్నాను అన్నాడు కింద టిఫే ఇచ్చాడు పంచకోశానకా ఆత్మతే వివేచన్ వా ఆత్మకా పంచకోశా వివేచన్ జస్ విషే హయ పంచకోశం నుండి ఆత్మను గాని లేదా ఆత్మ నుండి పంచకోశములను గాని వివేచనము ఏ గ్రంథం చేయబడుతుందో ఆ గ్రంథము పంచకోశ వివేకం అటువంటి పంచకోశ వివేక గ్రంథమును శుభారంభం చేస్తున్నాము అని ప్రారంభించబడుతుంది సంస్కృతీ చూడండి పన్నెండో అంకం చూడండి తైత్తరీయోపనిషత్ తాత్పర్య వ్యాఖ్యాన రూపం పంచకోశ వివేకాఖ్యం ప్రకణం ఆరమాన ఆచార్య త్రోతృ ప్రవృత్తి సిద్ధయే స ప్రయోజనం అభిధేయం సూచయ ముఖతీర్షితం గ్రంథం ప్రతిజానీ తైత్తరీయోపనిషత్ అంతర్గతమైనటువంటి యోవేద నిహితం గుహాం పరమే వ్యోమన్ అనేటువంటి ఏ మంత్రం ఉన్నదో ఆ మంత్రంలో గుహా శబ్దవాచ్యమైనటువంటి పంచకోశాలు వాటిని వివేకం చేయుటకు ఈ పంచకోశ వివేకం గ్రంథాన్ని రచన చేస్తున్నాడు శ్రీ విద్యారణ్య గురుదేవులు తదితరు ఉపనిషత్ తాత్పర్య వ్యాఖ్యాన రూపమైనటువంటి ఈ పంచకోశ వివేకం ప్రకరణాన్ని ఆరంభిస్తూ ప్రకరణం అంటే దేనికంటారు ఎన్నో సార్లు చెప్పుకున్నాం మనం శాస్త్ర ఏక దేశ సంబద్ధం శాస్త్ర కార్యత ఆకరణం నామ గ్రంథం విపస్థిత శాస్త్రైక దేశ సంబద్ధం శాస్త్రం అంటే మనకు వేదం ఆ వేదంలో ఏక తీసుకొని ప్రతిపాదించబడుతుంది ప్రకరణంలో సంపూర్ణ ప్రక్రియలు ఇక్కడ చర్చించబడవు కేవలం వేదంలో ప్రతిపాదించిన ఏదో ఒక ప్రక్రియను ఒక విషయాన్ని తీసుకొని ప్రతిపాదిస్తాయి ఒకటి కాకపోతే కొన్ని ఒక పది ఇరవై ఇట్ల కూడా ఉండవచ్చు కొన్ని విషయాలు కానీ సంపూర్ణ వేదంలో చెప్పినటువంటి విషయాలను అయితే ఇక్కడ చర్చించడం జరగదు అందుకని శాస్త్రంలో ఏకదేశాన్ని తీసుకొని చెప్పడం జరుగుతుంది ప్రకరణంలో మరియు శాస్త్ర కార్యాంతరే మరి శాస్త్రాన్ని అధ్యయనం చేయగా ఏ జ్ఞానం అనేటువంటి కార్యం ఏ ప్రయోజనము మనకు కలుగుతుందో అదే ప్రయోజనం మనకు ఈ ప్రకరణ గ్రంథం ద్వారా కలుగుతుంది మరియు శాస్త్రాన్ని అంటే వేదములను ఉపనిషత్తులను అధ్యయనం చేయగా కలిగినటువంటి జ్ఞానం చేత ఆ జ్ఞాన నివృత్తి ద్వారా ఏ మోక్షమైనటువంటి ప్రయోజనం సిద్ధిస్తుందో అదే ప్రయోజనం మనకు ప్రకరణ గ్రంథం ద్వారా సిద్ధిస్తుంది అందుకని శాస్త్ర యొక్క దిశ సంబద్ధం శాస్త్ర కార్యంతరే స్థితం ఇంతే ప్రకరణం యొక్క లక్షణం ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రకరణ గ్రంథం ఏది పంచకోశ వివేకం అనేది కూడా ఒక ప్రకరణం ఎందుకు సంపూర్ణ వేద చర్చించడం లేదు కేవలం పంచకోశ వివేకం ఇంతనే తీసుకొని చర్చించడం జరుగుతుంది శాస్త్రంలో ఏకాదేశాన్ని తీసుకొని మరి ఈ పంచకోశ వివేకం చేత మనకు ఆ ఉపనిషత్తులను అభ్యాసం చేయగా కలిగినటువంటి ఏ జ్ఞానం ఉంటుందో అదే జ్ఞానం మనకు ఈ పంచకోశ వివేకం ద్వారా కలుగుతుంది సందేహం లేదు అజ్ఞాన నివృత్తి ద్వారా మోక్షం కూడా సిద్ధిస్తుంది అందువల్ల ఈ ప్రకరణ గ్రంథము పంచకోశ వివేకం ఆ ప్రకరణం ఆరభమానహ ఈ ప్రకరణాన్ని ఆరంభించు వాడ ఈ గ్రంథకర్త ఆచార్యులు ఎవరు విద్యారణ్య గురుదేవులు ఆచార్యులు అంటే ఎవరికంటారు ఆచనో శాస్త్రదం ఆచార్య స్థాప్య స్వయం ఆచార్యే యస్మాత్ తస్మాదాచార్య ఉచతే అనంటూ ద్వైవపనిషత్తు చెప్పిన ప్రకారంగా శాస్త్రార్థము అర్థం అంటే ప్రయోజనం శాస్త్రములో ప్రతిపాద్యమైనటువంటి ఏ బ్రహ్మతత్వ విషయం ఉన్నదో అదే జ్ఞాతమైన తర్వాత ప్రయోజనం అవుతుంది అజ్ఞాత బ్రహ్మ విషయం జ్ఞాతం బ్రహ్మ ప్రయోజనం ఆ అర్థం ప్రయోజనం ఏదైతే ఉందో దాన్ని పొంది మరియు ఆ శాస్త్రములో తాను ఏ జ్ఞానాన్ని పొంది తాను కృతకృత్యుడైనాడో అటువంటి జ్ఞానాన్ని తనను ఆశ్రయించినటువంటి తనను అనుసరించినటువంటి ముముక్షులు సాధకులు భక్తులు ఎవరైతే ఉంటారో వారికి కూడా బోధించాలి మరియు శాస్త్రంలో చెప్పినటువంటి బ్రహ్మచర్యాది నియమాలు శాది గుణాలు అమానిత్వాది గుణాలు ఏవైతే దైవీ సంపత్తి చెప్పబడిందో వాటిని అనుసరించి తాను ఆచరిస్తూ తనను అనుసరించిన వారిని కూడా ఆ మార్గంలో నడిపించేటువంటి వాడే ఆచార్యుడు ఇది ఆచార్య అర్థం ఆ లక్షణాలు విద్యారాణ్య గురుదేవుల్లో ఉన్నాయి కాబట్టి అతనికి ఆచార్యులు అని సంబోధిస్తూ త్రోతృ ప్రవృత్తి సిద్ధయే మరి గ్రంథంలో శ్రోత పురుషుడు ప్రవృత్తి కావాలంటే అనుబంధ చతు చెప్పాలి అనుబద్ధ్నాతి స్వజ్ఞాన పురుషం గ్రంథాదవ ప్రేరయతి ఇది అనుబంధ ఏ అనుబంధాల జ్ఞానం కలిగిన తర్వాత పురుషుడు నిస్సంకోచంగా గ్రంథాదుల ప్రవృత్తుడవుతాడో అటువంటి అనుబంధములను మనము తెలుసుకోవాల్సి ఉంటుంది మరి తెలిపేటువంటి కర్తవ్యం కూడా గ్రంథకర్తకు ఉంటుంది అందుకని శ్రోతృ ప్రవృత్తి సిద్ధయే శ్రోత పురుషుడు నిస్సంకోచంగా ఉత్సాహంతో గ్రంథం ప్రవృత్తి అవట సప్రయోజనం అభిధేయం ప్రయోజనం సహితంగా అభిధేయం అంటే విషయం ప్రతిపాద్య విషయం ఏదైతే పరబ్రహ్మ తత్వం ఉన్నదో సూచిస్తూ ముఖత చికిత్సం గ్రంథం ప్రతిజానితే వ్రయదలుచుకున్నటువంటి ప్రారంభించదలుచుకున్నటువంటి ఈ పంచకోశ వివేకాన్ని నేను ప్రారంభం చేస్తున్నానంటూ ముఖత స్వయంగా ప్రతిజ్ఞ చేస్తున్నాడు కోశ పంచకం ప్రవిచ్చతే అనంటూ ప్రతిజ్ఞ గ్రంథాన్ని ప్రారంభం చేస్తున్నాడు గ్రంథకర్త శ్రీ విద్యారాణ్య గురుదేవుడు ఏమని ప్రారంభించాడు గుహాం పంచో వివేకం ప్రతి అనంటూ గ్రంథాన్ని ప్రారంభం చేశాడు ఈ గ్రంథానికి మూల ఆధారీ అంటే తైత్తిరీయ శ్రుతి పద్నాలుగో అంకం వ్యో వేద నితం గు పరమే వ్యోమని శృత్య గుతం బ్రహ్మ అతి తద్ గున్నది కోశ పంచక వివేక జ్ఞాతు శక్యే తోశానా పంచకం ప్రకర్షేణ ప్రత్యేగా సకాశా విభజ్య ప్రదర్శ ప్రకర్షం చేత పరమ వ్యోమ మనబడు ఏ అవ్యాకృత రూప ఆకాశం అందు విద్యమానమైనటువంటి ఈ పంచకోశ రూప గుహ ఉంది దానియందు ఉన్నటువంటి పరబ్రహ్మమును పురుషుడు తెలుసుకుంటాడు ఆ పురుషుడు జ్ఞానస్వరూప బ్రహ్మంతో పాటు ఏకీభావాన్ని పొందుతాడు ఐక్యం అవుతాడు బ్రహ్మం చేత అభిన్నుడవుతాడు ఆ తర్వాత అతడు సర్వకాముడవుతాడు అంటే అతనికి ఇంకా కోరవలసినటువంటి కోరిక అంటూ మిగులదు ఎందుకు సకల కోరికలకు నిలయమైనటువంటి సకల కోరికలు ఎక్కడైతే పరిసమాప్తం సకల కోరికలకు అవధిభూతమైనటువంటి ఏ పరబ్రహ్మ తత్వం తెలుసుకున్నాడు అందుకని సకల కోరికలన్నీ కూడా పూర్ణమైపోతాయి అక్కడ సమాప్తం అయిపోతాయి కాబట్టి ఆ పరమాత్మనే పూర్ణ కాముడు అనబడతాడు ఆ పూర్ణకాముడైనటువంటి పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు కూడా పూర్ణకాముడే అవుతాడు అతనికి మళ్ళీ పొందాల్సింది కూరదగింది అనుభవించవలసింది ఇంకా ఏది ఉండదు యస్త్వాత్మరతిరేవస్యా ఆత్మతృప్త మానవ ఆత్మనేవచ సంతు కార్యం న జ్ఞానామృతైన తృప్త కృతిన కర్తవ్యం అస్తి చే అని శృతులు స్మృతులన్నీ కూడా చక్కగా బోధిస్తున్నాయి కాబట్టి జ్ఞానం అనేటువంటి అమృతం చేత పరితృప్తుడైనటువంటి జ్ఞాని పరిపూర్ణుడవుతాడు పూర్ణ కాముడవుతాడు అని ఈ విధంగా క్షైత్రియ చెప్తూ అక్కడ గుహాశబ్దాన్ని ప్రయోగం చేసింది తత్ గుహాశ్ద వాచ్య అన్నమయాది కోశ పంచకం గుహాశబ్దం చేత ఏమని తెలుసుకోవాలంటే ఆ గుహాశబ్దం చేత వాత్సములు అయినటువంటి పంచకోశాలు ఏవి అన్నమయాది అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ అనేటువంటి పంచకోశ వివేకేనా జ్ఞాతం శక్తే ఆ పరబ్రహ్మ తత్వాన్ని పంచకోశ వివేకం చేత మనము తెలుసుకోవడానికి వస్తుంది తెలుసుకోగలుగుతాము తత ఈ కారణం చేత పంచకోశాలను ప్రకర్షేణ అంటే ప్రత్యేగాత్మన సకాశాత్ విభజ్య ప్రదర్శతే ఇత్య ప్రత్యేగాత్మ నుండి ఈ పంచకోశాలను విభజన చేసి వివేకం చేసి పరబ్రహ్మం యొక్క స్వరూపాన్ని తెలియజేస్తాడు గ్రంథకర్త అందుకని పంచకోశ వివేకము ఆరంభించబడుతుంది అని ముఖత ప్రతిజ్ఞ చేస్తున్నాడు గ్రంథకర్ నూయం గుహాయ నిశ పంచక వివేకేనావబుధ్యతే ఇసంఖ్య శ్రుత్యా గుహ శబ్దేన వివక్షితమర్థమాహా ఏ గుహను అంటే ఏ పంచకోశాలను వివేచన చేసినట్లయితే పరబ్రహ్మ సాక్షాత్కరవుతుందో ఆ పంచకోశాలకు ఏదైతే వాచకం ఉన్నదో శబ్దం గుహా శబ్దం ఆ గుహా శబ్దం అంటే ఏమిటి చెప్పండి అంటే ఆ గుహా శబ్ద వాచ్యం అనేటువంటి పంచకోశాలు ఏమిటి అని అడిగినట్లయింది వాటి యొక్క నామనిర్దేశం చేస్తున్నాడు వాటి విచారణ మూడో శ్లోకం ద్వారా జరుగుతుంది ఇప్పుడు కేవలం పంచకోశాల నామ నిర్దేశం చేస్తున్నాడు చూడండి దేహాదభ్యంతర ప్రాణ ప్రాణాభ్యంతరం మనహ తథా కర్తతో భోక్త పరంపరా తైత్రీ ఉపనిషత్తులో తస్మాత్ వాయే తస్మాత్ అన్నమయాత్ అంతరహ మనోమయ మనోమయాద్ అంతరహ ప్రాణమయ అని ఈ విధంగా ఒక్కొక్క కోశం నుండి క్రమేణా దానికంటే లోన దానికంటే లోన దానికంటే లోన అని ఏ విధంగా పోతూ పోతూ పోతూ చివరికి ఆనందమయ కోశానికి ఏది ఆధారభూతమైనటువంటి పరబ్రహ్మ ఉండదో అది నీ స్వరూపము అని అంటూ క్రమేణ మనకు ఆత్మబోధ చేసేటువంటి నిమిత్తం చేత ఈ పంచకోశాల యొక్క వివేచన శృతి మాత చేసింది ఆ పంచకోశాలు ఏవి అని అంటే దేహము ఈ స్థూల శరీరం ఏదైతే ఉందో మనకు ఇది అన్నమయ కోసం మనబడుతుంది యొక్క విచారణ అన్నమయ కోసం ఎందుకు అంటారు అదంతా మనకు మూడవ శ్లోకం ద్వారా చెప్తాడు గ్రంథకర్త కేవలం నామనిర్దేశం చేస్తున్నాడు ఈ స్థూల శరీరమే అన్నమయ కోసం దీని యొక్క ఆభ్యంతర అంటే లోపల ప్రాణ అంటే ప్రాణమయ కోసం ఉంటుంది ప్రాణదాభ్యంతరం మనహ ఇక ప్రాణం కంటే లోన మనోమయ కోసం ఉంటుంది తత ఆ మనోమయ కోసం కంటే ఇక కర్త రూపంలో విజ్ఞానమయ్య కోసం ఉంటుంది తత ఆ విజ్ఞానమయ కోసం కంటే లోపల భోక్త రూపంలో ఆనందమయ్య కోసం ఉంటుంది ఇక్కడ కర్త శబ్దానికి విజ్ఞానమయ కోసం అని తెలుసుకోవాలి భోక్తాని శబ్దం చేత ఆనందమయ కోసం అని తెలుసుకోవాలి ఈ విధంగా పంచ ఉంటాయి అని అంటూ కేవలము నామనిర్దేశం చేశాడు పదిహేడవ అంకం చూడండి దేహాత్ అంటే అన్నమయాత్ ఈ అన్నమయ శరీరం ఏదైతే ఉందో దీనికంటే లోపల అంతర ప్రాణ ప్రాణమయ అభ్యంతర అంటే అంతర ప్రాణమయ కోసము దీనికంటే లోన ఉంటుంది తూల శరీరం అనేటువంటి అన్నమయ కోసం కంటే లోన ప్రాణమయ కోసం ఉంటుంది ప్రాణాత్ అంటే ప్రాణమయాత్ ప్రాణమయ కోసం కంటే మనహ అంటే మనోమయ అభ్యంతర అంటే ఆంతర ప్రాణమయ కోసం కంటే లోన మనోమయ కోసం ఉంటుంది తత ఆ మనోమయ కోసం కంటే లోపల కర్త అంటే విజ్ఞానమయ ఆంతర ఇత్యనుసత ఈ ఆభ్యంతర అనే శబ్దాన్ని ప్రతి ఒక్కదానికి అనుసంగం అనువృత్తి చేసుకుంటూ ఉండాలి ఈ మనోమయ కోసం కంటే లోన విజ్ఞానమయ కోసం ఉంటుంది తత విజ్ఞానమయాత్ భోక్త అంటే ఆనందమయ కోసం ఉంటుంది సహాపి పూర్వధ అంతర ఇర్థ ఇది కూడా విజ్ఞానం యొక్క వచ్చినంటే ఆభ్యంతర లోన ఉంటుంది అని తెలుసుకోవాలి ఈ విధంగా ఒకదానికంటే ఒకటి లోన లోన లోన అని చెప్పుకుంటూ చివరికి బ్రహ్మ పర్యంతం తీసుకెళ్తాడు గ్రంథకర్త ఈ విధంగా ఆనందమయ సహాపి పూర్వవ్ అంతర ఇ స ఇయం అన్నమయాది ఆనందమయాంతానా పరంపర గుహాశబ్దైన ఉచతే ఈ అన్నమయం మొదలుకొని ఆనందమయ కోసం పర్యంతము ఈ ఐదు కోశాలు ఏవైతే చెప్పబడ్డాయో ఒకదాని లో ఒకటి ఒకదాని లోన ఒకటి అని ఐదు కోశాలు చెప్పబడ్డాయో ఇవే గుా శబ్దానికి వాచములు అని తెలుసుకోవాలి అయితే ఒక టిప్పణం ఉంది ఇక్కడ చూడండి పంచ మీద ఒక టిప్పణం ఇచ్చాడు పండిత్ పీతాంబర్జీ వారు ఒక రూపకాలంకారంతో చెప్తున్నాడు ఇక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది అనుకోండి ఆ పర్వతంలో పెద్ద గుహ ఉన్నది గుహ శబ్దం చెప్పిండి కదా ఉపనిషత్తులో పెద్ద గుహ ఉన్నది సొరంగము గుహ అంటారు కదా ఆ గుహకు కిటికీ లాగా ఐదు రంధ్రాలు ఉన్నాయి గాలి రావడానికి అందులో తేజోవంతమైనటువంటి ఒక మూర్తి ఉన్నది దేవుని యొక్క మూర్తి ఉన్నది ఆ మూర్తి ఈ పంచ కిటికీల ఆ కిటికీలు ముస్తే ఏమవుతుంది ఆ మూర్తి కూడా కనపడకుండా అవుతాయి కిటికీలు తెరిస్తే ఆ ప్రకాశం వచ్చి మూర్తి కనపడుతుంది కిటికీలు మూస్తే మూర్తి కనపడదు అదే విధంగా ఈ పంచకోశాలు ఏవైతే ఉన్నాయో మన స్వరూపము కప్పబడి అది తెలియకుండా పోయింది అందుకని ఇప్పుడు పంచకోశాలను వివేచన చేస్తే అప్పుడు కిటికీలు ధరిస్తే ఏ విధంగా ప్రకాశం చేత ఆ మూర్తి తెలియబడుతుందో అట్లా ఈ పంచకోశాలను ఆత్మ నుండి వేరే చేస్తే మన యొక్క ఆత్మ స్వయం ప్రకాశమై తెలియబడుతుంది స్వయం ప్రకాశం ఒక లక్షణం కూడా అవేద్యత్వ సతి అపరోత్వం అని అంటూ ఇదే ప్రకరణంలో ఇరవై ఎనిమిదవ శ్లోకంలో చెప్తాడు కాబట్టి ఈ పంచకోశాల లోన ఏదైతే స్వయం మన ప్రత్యేకమైన పరమాత్మ ఉన్నదో అది స్పష్టంగా తెలియబడుతుంది అని ఒక రూపకం చెప్పినాడు ఇక్కడ టిఫిన్ పద్దెనిమిది చూడండి జైసే పర్వత అవచ్చిన ఆకాశ విషయ విద్యమాన పాడ్ సహిత ద్వార గుహ హోవే ఇప్పుడు ఒక పర్వత వచ్చినటువంటి ఆకాశంలో పంచ కిటికీలు పంచ కివాడు పంచ ద్వారాలు కలిగినటువంటి ఒక గుహ ఉన్నది తిసు విషయ అతిశయ తేజోరూపు బాహ్య ప్రకాశమాన తేజ తత్వకి అవస్థ విశేష మణిమీ భగవత్ ప్రతిమ స్థితి హోవే ఆ పర్వత గుహలో ఒక మూర్తి ఎటువంటి మూర్తి ఏంటంటే బాహ్య ప్రకాశము చేత అభిన్న ప్రకాశ తేజ తత్వం యొక్క అవస్థా విశేషమైనటువంటి మణిమయ భగవత్ ప్రతిమ ఉన్నది ఎందుకంటే ఇక్కడ బాహ్య ప్రకాశం బాహ్య తేజముతో సమానమైనటువంటి తేజోమయమైనటువంటి అవస్థా విశేషమైనటువంటి మణిమయ భగవత్ ప్రతిమ ఉన్నది అంటాడు ఈ మణి కూడా ప్రకాశ స్వరూపం మరి బాయా సూర్యుడు కూడా ప్రకాశ స్వరూపం ఉన్నాడు ప్రకాశకత్వం లోపల సమానం ఉన్నది అందుకని ఈ ప్రకాశ స్వరూపంటువంటి భగవత్ ప్రతిమ అనేది ఆ గుహలో ఉంది తీసు ప్రతిమకి ఆచ్ఛాదకు జైసే ఊహో గు ఈ ప్రతిమ ఆ గుహ అది మూసివేయబడినందు ఆ ప్రతిమ కూడా ఆచ్ఛాదింపబడుతుంది తైసే आकाशादिक सर्व अवकाश देने हारे अव्याकृत माया रूप आकाश विषय विद्यमान जे पंच कोश है तिन विशेष माया ते भी प्रकाशमान ब्रह्म ही प्रत्यकात्मा पंच कोश के साक्षी रूप से स्थित है ये विधंग గుహ ఉపమాన రూపంలో చెప్పాడు అదే విధంగా మనకు కూడా ఇక్కడ పంచకోశాలు ఉన్నాయంటాడు ఆకాశాది సరుగుకు అవకాశ దేని హారే అవ్యాకృత మాయారూప ఆకాశ విషయం సకల పదార్థాలకు అవకాశం ఇచ్చేటువంటి అవ్యాకృత మాయారూప ఆకాశం నందు విద్యమానం ఉన్నటువంటి పంచకోశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో పరమాత్మ ఆచ్ఛాదితమై ఉన్నాడు ప్రత్యేకమైన పరమాత్మ ఆచ్ఛాదితమై ఉన్నాడు కానీ స్వయంగా తాను ప్రకాశ స్వరూపుడు తనలో ఎప్పుడు అజ్ఞానం లేదు ఆచ్ఛాదనం లేదు తాను నిరావరణ స్వరూపుడు స్వయం ప్రకాశ స్వరూపుడు అయినా కాని భ్రాంతి కల్పితమైనటువంటి మిథ్యా పంచకోశాలు ఏవైతే ఉన్నాయో వాటి చేత ఆచ్ఛాదింపబడినట్టు వలె ఆచ్ఛాదింపబడ్డాడు టిస్కే పంచకోశ ఆచ్ఛాదకాయ్ ఆ పరబ్రహ్మకు పంచకోశాలు ఆచ్ఛాదకములు అంటే కప్పు పంచకోశాలు ఉన్నాయి యాతి అయ్యే గుహకి అయ్యే అందుకని గుహ అనబడుతుంది ఇందులోనే పంచకోశాలు ఉన్నాయంటాడు మణిమయ ప్రతిమాకే సేవకే అనుగ్రహసే కిల్లి అంటే చావి ద్వారా పంచ కివాడికే కోల్నే కరీ ప్రతిమాకా దర్శన అంటే జ్ఞానం ఓవెహే ఈ పంచకోశాలను ఒక్కొక్కటిగా మనం యథాముంజాయవా అని చెప్పిన ప్రకారంగా ఆ ముంజగడ్డి నుండి ఏ విధంగా ఒక్కొక్క పొరను మనం తీసేస్తున్నట్లయితే నెమ్మదిగా శాంతంగా ఏకాగ్రతతో మనకు ఆ గడ్డిలో ఉన్నటువంటి శలాక ఆ మృదువైనటువంటి ఆ పత్తి విశేషం మనకు దొరుకుతది అట్లే ఈ పంచకోశాల నుండి మనం నెమ్మదిగా ఒక్కొక్క కోశాన్ని వివేకం చేస్తూ ఆత్మను గనక దాని వాట్ నుంచి వేరు చేసినట్లయితే ప్రత్యేకాత్మనే పరమాత్మ అని ఈ విధంగా ప్రత్యేక పరమాత్మ యొక్క సాక్షాత్కారమవుతుంది అని చెప్తూ ఏ విధంగా ఈ గుహ యొక్క మణిమయ ప్రతిమకు ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో వారి అనుగ్రహం అయితే ద్వారాలు తెలిసి మనకు భగవంతుని దర్శనం చేపిస్తాడు అదే ఏదైనా ఒక గుడి ఉండదు అనుకో గుడి దగ్గర ఒక పూజారో ఎవరో ఒకరు ఉన్నారనుకోండి దేవుని యొక్క దర్శనం కావాలంటే మనకు ఆ పూజారి అనుగ్రహం కావాలి మొట్టమొదటి పూజారిని మనం మన సొంతం చేసుకున్నట్లయితే ఇక దేవ దర్శనం ఎప్పుడైనా చేయవచ్చు ఎందుకు అతడు మన సొంతం అయిపోయినాడు మొట్టమొదట అతని అనుగ్రహం కావాలి అందుకే దేవాలయాల ముందు కూడా ఆయా దేవతల యొక్క సేవకులను మొట్టమొదలు పెడతారు ఏ విధంగా విష్ణు యొక్క కృష్ణుని యొక్క మొదలైన దేవాలయాలు ఉన్నట్లయితే మొట్టమొదలు గరుడ స్థాపన చేస్తారు భక్తుని స్థాపన చేస్తారు సేవకుని స్థాపన చేస్తారు ఆ సేవకుని దర్శించి అతని ఆజ్ఞాన్ని తీసుకొని మనము ముఖ్య దేవుని దగ్గరికి పోవాల్సి ఉంటుంది మొదలు సేవకుని యొక్క అనుగ్రహం కావాలి అట్లా ఇక్కడ ఈ గురువు ఇక్కడ ఆ పరమాత్మకు పూజారి సేవకుడు ఆ గురువు అనుగ్రహం కలిగితే మనకు పరమాత్మ దర్శనము అవుతుంది అతడు ద్వారాలు తెరుస్తాడు ఈ పంచకోశాలు అనేటువంటి ద్వారాలను తెరుస్తాడు అప్పుడు మనకు భగవంతుని యొక్క అవుతుంది గురువు యొక్క అనుగ్రహం చేత పంచకోశాలను వివేచనం చేసినట్లయితే ఆ తాళాలు అన్ని కూడా తెరుచుకుంటాయి పంచకోశాల రూప ఆచ్ఛాదకమైనటువంటి తాళాలు ఏవైతే అవన్నీ కూడా తెరుచుకుంటాయి అప్పుడు ఆవరణ రూపు కివాడికే కూరలే కరి ప్రత్యేకాత్మ స్వరూపు బ్రహ్మకా దర్శన్ అంటే జ్ఞానం ఎప్పుడైతే ఈ పంచకోశాలు అనేటువంటి తాళాలు తెరుచుకుంటాయో అప్పుడు ప్రత్యేకమైన పరమాత్మ దర్శనము అవుతుంది అయితే ఈయన పంచకోశానికి ఆ వివేకం అందుకని ఈ పంచకోశాల యొక్క వివేకం తప్పకుండా చెయ్యాలి అని చెప్తున్నాడు ఈ విధంగా రెండు శ్లోకాలు వాటి వ్యాఖ్యానం కూడా అయింది ఇదానీ అన్నమయ్య స్వరూపం తది అనాత్మత్వం చర్శయతి ఇప్పుడు అన్నమయ్య కోసం మొట్టమొదటిది దాని స్వరూపము మరి ఇది ఆత్మ కాదు అనాత్మ అని కూడా దాని స్వరూపం చెప్పి అనాత్మత్వాన్ని మనకు ప్రదర్శిస్తాడు గ్రంథకర్త ఆ విషయం క్రమంగా రేపటి నుంచి హరి ఓం తచ్చవతు సహనో భునత్ సహ వీర్యం కరవాహై తేజస్వి నావీ తమస్ మా విద్విషావహై ం శాంతి శాంతి శాంతి